జై గురుదత్త యోగ వాసి ఉపశమప్రకరణం ఏడవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగ ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భాశాస్త్రి గారి కంఠస్వరంలో ఉంటారు వశిష్ఠుడు అన్నాడు రామా వీతహ్యుడు శివలోకంలో ప్రమధ గణపతిగా ఉన్న సమయంలో ఒకసారి తనకు పూర్వం గడిచిన జన్మలన్నింటినీ చూడాలనే సంకల్పం కలిగింది చూడడం మొదలుపెట్టాడు ఆ వరుసలో బురతలో పాతుకుపోయే గడ్డి ములుచుకునే వీతహ్య శరీరం కనిపించింది అది కనిపించేసరికి కల్పనలన్నీ వెనక్కు ఇప్పుడు మళ్ళీ ఆ శరీరంలోకి ప్రవేశించాలని సంకల్పం కలిగింది కానీ ఇప్పుడు ఆ శరీరం పూర్తిగా శిథిలమైపోయి ఉంది అది మళ్ళీ ప్రవేశించడానికి తగినదిగా కనిపించడం లేదు ఇక విదేహ కైవల్యంలోకి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది కానీ కొంచెం ప్రారంభ శాషం అడ్డంగా కనిపిస్తుంది ఏమి చెయ్యాలా అని ఆలోచించాడు ఆకాశంలో సూర్యుడు ఆయన పక్కన పింగళుడు అనే సూర్య సేవకుడు కనిపించాడు మట్టిలో పాతుకుపోయి ఉన్న వీతహవ్య శరీరాన్ని పైకి లాగాలంటే వీళ్ళిద్దరూ సహాయం చెయ్యగలరు అని తోచింది వెంటనే వీతహవ్యుడు సూక్ష్మ శరీర ధారి అయి సూర్యబింబంలోకి ప్రవేశించాడు సూర్యభగవానుడు ఇది గమనించి మహర్షి ఆలోచనలను గ్రహించి తన సేవకుడైన పింగళుడికి సమజ్ఞ చేశాడు వెంటనే వేదహవ్యుడు సూర్యబింబాన్ని వదిలిపెట్టి పెంగళుడి శరీరంలోకి ప్రవేశించాడు ఇప్పుడు పింగళుడి స్థూల శరీరంలో రెండు సూక్ష్మ శరీరాలున్నాయి అలాంటి దశలో పెంగళుడు భూమికి దిగి వింధ్య పర్వతం మీద వేదహ్యుడి శరీరం పాతుకుపోయి ఉన్న చోటుకి వెళ్ళి తన వేళ్లతో గోళ్లతో అక్కడ మట్టిని పెళ్ళగించి వేదహవ్యుడి పాత శరీరాన్ని బయటకు తీసి తన యోగశక్తితో దానికి మళ్లీ పూర్వస్థితిని కల్పించాడు వెంటనే పింగళ్ళుడి శరీరంలో ఉన్న వీతహవ్యుడి సూక్ష్మ శరీరం బయటికి వచ్చేసి వీతహవ్య స్థూల శరీరంలోకి ప్రవేశించింది వెంటనే అది లేచి నిలబడింది వీతహవ్యుడు పింగళుడు ఒకరికొకరు నమస్కారాలు చేసుకున్నారు పింగళుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు వీతహవ్యుడు స్నానానికి వెళ్ళిపోయాడు ఆ పగలంతా ఆయన ఆ కొండల మీద అలా తిరుగుతూ కాలక్షేపం చేశాడు సాయంత్రం అయ్యేసరికి మళ్లీ సమాధిలోకి వెళ్ళాలనే తపన బయలుదేరింది అదే సత్సంస్కార బలం వెంటనే ఆయన ఒక మంచి కొండ గుహ చూసుకుని దానిలో పద్మాసనంలో కూర్చొని సమాధి ప్రయత్నం మొదలుపెట్టాడు ఈ మాట ఆయన సమాధి ప్రయత్నం అంతా కేవలం విచారణ మార్గంలోనే సాగింది ఆ విచారణ ఆరు రోజుల పాటు దేహస్మృతి లేకుండానే సాగిపోయింది ఆరు రోజులైన తర్వాత దేస్మృతి వచ్చింది చిత్రం ఏమిటంటే ఇది మెళుకువలాగా లేదు నిద్రలాగా ఉంది వేసవ కాలంలో సుదూర ప్రయాణం చేసే బాటసారి ఎండవేళ ఒక చెట్టు కింద కొద్ది నిమిషాల పాటు కునికినట్లుంది అతని మెళకువ స్థితి ఆయన అలా చాలాసార్లు జ్ఞాన సమాధిలోకి వెళ్ళి అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉండేవాడు ఆ విధంగా ఆయన జీవన్ముక్తుడుగా ముప్పై వేల సంవత్సరాలు జీవించాడు ఈ జీవితకాలంలో కొంతసేపు ధ్యానంలో ఉండేవాడు కొంతసేపు అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు ఎలా ఉన్నా కూడా మనస్సులో ఏ వస్తువును కోరేవాడు కాదు దేన్ని నిందించేవాడు కాదు ఆయనకు సంతోషమూ లేదు దుఃఖము లేదు ఆయనకి ఎప్పుడూ ఒకటే సరదా తన ఇంద్రియాలతో తనే మాట్లాడుకుంటూ ఉండేవాడు తాను అనుభవిస్తున్న ఆత్మానంత స్థితిని ఆ ఇంద్రియాలకే బోధిస్తూ ఉండేవాడు ఒక్కొక్కసారి వాటితో వాదిస్తున్నట్లుగా ఉండేవాడు ఇలా చాలా కాలం గడిచాక ఆయన ప్రారంధ శాషం తీరిపోయింది దాంతో శరీరాన్ని విడిచిపెట్టి విదేహ కైవల్యంలోకి ప్రవేశించాలనే సంకల్పం కలిగింది వెంటనే ఆయన పద్మాసనం వేసుకుని కూర్చొని తన ఇంద్రియాలను ఒక్కొక్క దానిగా పిలిచి కొంత జ్ఞానబోధ చేసి ఇక నువ్వు నీ కారణంలో కలిసిపో ఓ నేత్రేంద్రియమా నువ్వు సూర్యుడిలో కలిసిపో ఓ నాసికేంద్రియమా నువ్వు భూమిలో కలిసిపో ఓ ప్రాణవాయువులారా మీరు మహావాయువులో కలిసిపోండి ఓ కర్ణేంద్రియమా నువ్వు ఆకాశంలో కలిసిపో ఓ జిహ్వేంద్రియమా నువ్వు నీళ్లలో కరిగిపో ఇంతకాలము ప్రతిబింబ రూపంలో ఉన్న నేను ఇంకా నా బింబరూపమైన మహా చైతన్యంలో లీనమైపోతున్నాను అని ఈ విధంగా ఇంద్రియబోధ చేస్తూ మెల్లిగా అది కూడా మానేసి ఓంకారాన్ని మెల్లిగా బిగ్గరగా దీర్ఘంగా ఉచ్చరించడం ప్రారంభించాడు ఇలా ప్రణవోపాసం చేస్తునే అధ్యారోపవాద విధానాలతో తన మీద ఆరోపించుకున్న మిథ్యాభ్రాంతులను తొలగించుకుంటూ పరిశుద్ధ బ్రహ్మస్వరూపం దగ్గరికి వచ్చాడు దానిలోనే స్థిరంగా నిలబడిపోయాడు మెల్లిగా ఆ ఓంకార ధ్వని కూడా ఆగిపోయింది అధ్యారోపము అంటే ఆత్మ మీద అవ్యక్తము మహత్తు అహంకారము పంచభూతాలు ఇత్యాది క్రమంలో ఒకదాని మీద మరొకటిగా ఆరోపణలు జరిగిపోయిన క్రమాన్ని అనుసంధానం చేసుకోవడం అపవాదం అంటే దీనికి తల్లకిందులు క్రమంలో ఒక్కొక్కదాన్ని తీసుకుని ఇది లేదు ఇది లేదు అని నిశ్చయం చేసుకుంటూ రావడం ఇలా చేస్తూ ఉండగా ఉన్నట్టుండి ఒక ఆత్మ తేజస్సు ప్రకాశించిన అనుభవం కలిగింది అంతలోనే వెలుగును చీకటిని కూడా దాటిపోయిన అనుభూతి అదే మనస్సును దాటిపోయిన స్థితి ఈ స్థితిని చలనాన్ని గాలి యొక్క స్థితితో పోల్చవచ్చు ఇదే సాక్షిమాత్ర స్థితి ఇంతవరకు ఆ మహర్షి అందుకున్నవి ఆరు ఏడు జ్ఞానభూమికులు అవి ఇంకా గట్టిబడి ఆయన తురియస్థితిలోకి ప్రవేశించాడు అక్కడ స్వరూపానందమే కానీ విషయానందమే లేదు అక్కడ తనకు సద్రూపత్వమే కానీ తనకంటే భిన్నమైన వేరే సత్తారూపం లేదు అక్కడ పరిపూర్ణమైన చిన్మయత్వమే కాని అచిత్ అనేది లేనేలేదు అదే చివరి స్థితి శూన్యవాదులు చెప్పే శూన్యం ఇదే బ్రహ్మవాదులు చెప్పే బ్రహ్మం ఇదే విజ్ఞానవాదులు చెప్పే విజ్ఞానం కూడా ఇదే సాంఖ్యులు చెప్పే పురుషుడు ఇదే యోగులు చెప్పే ఈశ్వరుడు ఇదే శైవులు చెప్పే శివుడు ఇదే కాలవాదులు చెప్పే కాలం ఇదే ఆత్మవేత్తలు చెప్పే ఆత్మ ఇదే సౌతాంత్రిక వైభాషికులు చెప్పే నైరాత్మ్యం ఇదే నైరాత్మ్యం అంటే క్షణిక విజ్ఞాన ప్రవాహం అది ఎన్నటికీ స్థిరంగా ఉండదనేది వారి సిద్ధాంతం మాధ్యమికులు చెప్పే చిదచిన్మధ్య శూన్యం ఇదే సర్వసమతావాదులేని జీవన్ముక్తులు చెప్పే సర్వ పరిపూర్ణ పదార్థం ఇదే ఇక్కడ వేతహవ్య మహర్షి యొక్క విదేహ కైవల్య స్థితిని వర్ణించడానికి వాల్మీకి మహర్షి ఆత్మవాదుల మతాలన్నింటినీ పేరు పేరున స్వీకరించాడు అంతేకాక వాటిని ఒక క్రమంలో అమర్చాడు కూడా మున్ముందుగా శూన్యవాదుల యొక్క శూన్యంతో ప్రారంభించి చిట్ట చివరిగా జీవన్ముక్తుల పరిపూర్ణ వాదంతో ఈ వర్సను పూర్తి చేశాడు ఇవి రెండూ రెండు కొసలు మిగిలినవన్నీ శూన్యానికి పరిపూర్ణానికి మధ్యలో ఉండే తారతమ్య స్థాయి విశేషాలు మాత్రమే అనే విషయాన్ని కూడా కవి ఇక్కడ శిల్ప మనకి అందిస్తున్నాడు మళ్ళీ మన కథాప్రసంగంలోకి వస్తే వీతహవ్యుడు ఈ విధంగా తురి స్థితిని దాటిపోయే స్థితి వచ్చేసరికి అతని శరీర నాడుల్లో ఉండే ప్రాణాలన్నీ హృదయ స్థానానికి వచ్చి చేరే అక్కడి నుంచి అవి పంచభూతాల్లో కలిసిపోయాయి స్థూలదేహం మాత్రం అలాగే ఉండిపోయింది ఈ విధంగా వీతహవ్యుడి విదేహ కైవల్య కథను ముగిస్తూ వశిష్ఠ మహర్షి చివరికి ఇలా అన్నాడు రామ వేతహవ్యుడు కేవలం జ్ఞానాన్ని మాత్రమే సాధనంగా పెట్టుకుని ముక్తిని సాధించాడు ఆ వివరాలన్నీ నీకు చెప్పాను కనుక నువ్వు కూడా జ్ఞానాభ్యాసం పెంచుకో అంటే శ్రీరాముడు అన్నాడు గురుదేవ ఆయన తన హృదయంలో సంకల్పమయమైన ప్రపంచాన్ని నిర్మించుకున్నాడు కదా ఆ కల్పనా ప్రపంచంలో యోగ ఆధారంగా చేసుకుని సూర్యుడిలోకి ప్రవేశించి అక్కడ ఉండే పింగళుడి ద్వారా తన పాత శరీరాన్ని పైకి తీయించి దానికి మరమ్మతులు చేయించి మళ్ళీ అందులోకి ప్రవేశించాడు కదా అంటే ఆయన తన యొక్క మనఃకల్పిత ప్రపంచంలో చేసిన సాధన ఈ ప్రపంచాలలో సత్ఫలితాలను ఇచ్చిందని చెప్పినట్లు అవుతోంది కదా ఇది ఎలా కుదురుతుంది అంటే వశిష్ఠుడు అన్నాడు మనం అందరం అనుభవించే ప్రపంచం వేరు వేతహవ్యుడు కల్పించుకున్న ప్రపంచం వేరు అనే అభిప్రాయంలో నువ్వు ఉన్నావు అది పొరపాటు సరిగ్గా చూస్తే మనం మన కంటితో చూస్తున్నామనుకుంటున్న వేతహవ్యుడు మన మనస్సు చేసే కల్పనలో భాగం మాత్రమే అందుచేత ఆ వీతహవి నీ మనస్సే అని చెప్పవచ్చు నిజానికి నీ మనస్సే నువ్వుగా నేనుగా ఈ సమస్త ప్రపంచంగా భాషిస్తోంది ఇందులో ఒకదానికి మరో మధ్య భేదం ఉందని కాని భేదం లేదని కానీ చెప్పే వీల్లేదు భేద అభేదాలను సత్య పదార్థాల విషయంలో ప్రస్తావించగలం గాని అసత్య పదార్థాల విషయంలో ప్రస్తావించలేము కదా కనుక వేతహవ్యుడి యొక్క మనస్సు కల్పించిన ప్రపంచం కూడా మన ఓడి వాళ్ళందరం కల్పించుకొని చూసుకునే దృశ్య ప్రపంచంలోని భాగమే కానీ అది వేరే కొత్త ప్రపంచం కాదు కనుక ప్రశ్నకు అవకాశం ఏం ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి ఉంది మనకి రాతి చరిత్రలో కూడా రెండు మనోరాజ్యాలు ఒకదానిలో ఒకటి కలిసిపోయిన సందర్భం ఉంది కానీ ఇతరుల మనోరాజ్యం కూడా మన మనోరాజ్యంలోని భాగమే అని అక్కడ నొక్కి చెప్పలేదు దాన్ని విస్పష్టపరచేందుకే వశిష్ఠ మహర్షి ఇక్కడ ఈ సన్నివేశాన్ని ప్రత్యేకంగా వివరిస్తున్నాడు అని మనం గ్రహించాలి ఇక ముందుకు వెడదాం వశిష్ఠుడిని అడుగుతున్నాడు శ్రీరాముడు గురుదేవ మరో సందేహం ఉంది ఆత్మవేత్తలేని జీవన్ముక్తులలో ఎక్కువ మందికి ఆకాశ గమనాది దివ్య శక్తులు కనిపించవు ఎందుకని అంటే వశిష్ఠుడు అన్నాడు రామా ఈ శక్తులు రకరకాలుగా కొందరు దేవజాతులు వారికి ఇవి సహజ సిద్ధమైన శక్తులు వాళ్ళు ఆ శరీరంలో ఉన్నంతకాలము అవి ఉంటాయి ఆత్మవేత్తలేని మానవులకు ఇవి సహజ సిద్ధమైన శక్తులు మాత్రం కావు కావాలంటే వాటిని సాధించుకోవచ్చు మనులు మంత్రాలు ఔషధులు మొదలైనవి ఇందు ఉపయోగిస్తాయి వీటిని సాధించుకోవడానికి ఆ వ్యక్తి జీవన్ముక్తుడు కావాలనే నియమం లేదు అసలు కొన్ని శక్తులకు మనుషులే పుట్టాలనే నియమం కూడా లేదు ఉదాహరణకు దోమలకు ఆకాశ గమన శక్తి ఉన్నట్టు కనిపిస్తూనే ఉంది కదా ఇక ఆత్మజ్ఞానం కోసం సాధన చేసే సాధకుడు ఈ దివ్యశక్తులను గురించి ఆలోచించనే ఆలోచించడు అతనికి ఇవన్నీ అవిద్యలో భాగాలే అని తెలుసు అందుచేత అతను వాటిని తుచ్ఛమైన వాటిగా చూస్తాడు తుచ్చము అంటే కుందేటు కొమ్ములాగా పేరు మాత్రం ఉండి వేరే అస్తిత్వం లేని పదార్థం అవిద్యను మొత్తాన్ని తుడిచిపెట్టే ప్రయత్నంలో అతను ఉంటాడు కనుక మధ్యలో ఈ తుచ్చ దివ్యశక్తుల కోసం అతను ప్రయత్నం చెయ్యడు ఒకవేళ ఎవడైనా ఒక ఆత్మజ్ఞుడు ప్రారంధ శేషం చేత ఇలాంటి శక్తులు కావాలి అని సంకల్పిస్తే అతను కూడా మణులను మంత్రాలను ఔషధులను యోగాలను పట్టుకుని సాధించుకోవచ్చు అప్పుడు అతనికి లభిస్తాయి అయితే సామాన్యంగా జీవన్ముక్తుడు దేనిని కోరడు దేనిని తిరస్కరించడు పైగా ఈ శక్తులు మోక్ష పదవికి ఉపకరించవు కనుక జీవన్ముక్తులలో ఎక్కువ మందికి వీటిని ఆదరించే అవసరం ఉండదు మన కథలో వేదహవ్యుడికి కూడా శక్తులు సంపాదించాలనే కోరిక లేదు కనుక అవి సిద్ధించలేదు మోక్షం కావాలనే కోరిక ఉంది కనుక దానికోసం కృషి చేశాడు అదే సిద్ధించింది శ్రీరావుడు అడిగాడు గురుదేవ అలాగైతే బురదలో కూరికిపోయి బిగుసుకుపోయిన వీతహవ్య శరీరాన్ని ఏ నక్కలో రాక్షసులో ఎందుకు పీకు తినలేదు కనీసం అది ఎందుకు కుళ్ళిపోలేదు పింగళుడు వచ్చి దాన్ని తీసేసరికి అది అంత తేలికగా ఎందుకు బాగుపడింది వెనుకడి శరీరాల్లో కల్పాల సాధన చేసినా సిద్ధించని మోక్షం ఈ వీతహవ్య శరీరంలోకి ప్రవేశించిన తరువాత కొద్ది ఎలా సిద్ధించగలిగింది రాముడి ప్రశ్నకి అశిషుడు సమాధానం చెప్తున్నాడు రామ వీతహ్య శరీరాన్ని పురుగులు పులులు పిశాచాలు ఎందుకు తినలేదు అనేది నీ మొదటి ప్రశ్న చెబుతా విను పొరుగురికి పోవాలని దారిలో నడుస్తున్నావు దారిలో నీకు కిట్టని వాడు కనిపించాడు నీ మనసు క్రోధంతో కుత కొంత దూరం పోయేసరికి ఓ మిత్రుడు కనిపించాడు నీ మనసు సంతోషంతో కిలకిలలాడింది ఇంకా కొంత దూరం పోయేటప్పటికీ ఒక కొండ శిఖరం కనిపించింది ఇప్పుడు నీ మనసులో క్రోధం కలిగిందే స్నేహం కలిగిందే రెండూ లేవు దానికి కారణం ఏమిటి నీ శత్రువులో ద్వేషభావం ఉంది ఆ భావం దగ్గరికి నీ మనసు వెళ్ళేసరికి అది కూడా ద్వేషభావంతో నిండిపోయింది నీ మిత్రుడిలో స్నేహభావం ఉంది దాని దగ్గరికి వెళ్ళేసరికి నీ మనసు స్నేహంతో నిండిపోయింది కొండ శిఖరంలో ద్వేషము లేవు నేహము లేవు అందువల్ల అక్కడికి వెళ్ళిన మనసులోకి ఏ వికారము ప్రవేశించే అవకాశం లేదు అందువల్ల కొండ శిఖరాన్ని చూసినప్పుడు అది రాగద్వేషరహితమైపోతుంది అలాగే ఒక మామిడి పండుని చూసినప్పుడు దాని మీద నీకు ప్రేమ ఏర్పడుతుంది ఎందుకంటే అది తినదగనిది అనే భావం నీకు ముందే ఉంది ఒక కుంకుడు పండును చూసినప్పుడు నీకు ద్వేషభావం పెరుగుతుంది ఎందుకంటే అది చేదు పండు అన్నీకు ముందే తెలుసు నీకు ఏమూ తెలియని ఒక కొత్త పండు కనిపించిందనుకో నీ మనసుకు దానిమీద రాగమూ పుట్టదు ద్వేషమూ పుట్టదు ఇది మనసు యొక్క స్వభావం ఉత్తములైన యోగీశ్వరులు రాగద్వేషాతీతమైన స్థితికి చేరిపోతారు అలాంటి వాళ్ళ దగ్గరకు ఒక కొత్త మనసు చేరితే ఆ మనసులోకి రాగము ప్రవేశించదు ద్వేషము ప్రవేశించదు కోరిక ప్రవేశించదు అసహ్యము ప్రవేశించదు ఈ విషయాన్ని యోగశాస్త్రం కూడా నిర్ధారణ చేసి చెబుతోంది తత్సన్నిధో వైర త్యాగ అనేది యోగ యోగుల సన్నిధిలో క్రూర జంతువులు కూడా పరస్పర విరోధాన్ని విడిచిపెడతాయి అని అర్థం రామ ఇక్కడ వేతహ్యుడి విషయంలో ఇదే జరిగింది ఆయన రాగ ద్వేషాతీత స్థితికి చేరాడు కనుక పురుగులకు కానీ జంతువులకు కానీ రాక్షసులకు కానీ ఎవరికీ ఆయనను హింసించాలనే భావమే కలగలేదు అందుకనే ఆ దేహం అలా ఉండిపోయింది ఇక ఆ దేహం ఎందుకు కుళ్ళిపోలేదు అనేది నీ రెండవ ప్రశ్న వీతహ్యుడు సమాధియోగం చేత సామ్యావస్థను అందుకున్నాడు ఆ తరువాత కొంతకాలం ఆ శరీరాన్ని వదిలిపెట్టి వేరే శరీరాలను ధరించాడు సూక్ష్మ శరీరం వదిలివేసిన తరువాత స్థూల శరీరం నశించాలి కదా ఎందుకు నశించలేదు అనేది నీ ప్రశ్న నశించడం అంటే ఏమిటి స్పందమే చలనం చలనమే నాశం ఈ స్పంద రెండు రకాలు అంతఃస్పందం బాహ్య అంతఃస్పందము అంటే మానసిక స్పందము మనస్సు వల్ల కలిగే ప్రాణాది వాయు స్పందం కూడా అంతఃస్పందమే ప్రాణాది వాయువుల యొక్క స్పందం వల్ల కలిగే స్థూలేంద్రియ స్పందమే బాహ్య స్పందం ఈ రెండు రకాల స్పందాలు ఏ శరీరంలో ఉన్నాయో ఆ శరీరం క్రమంగా నశిస్తుంది ఆ రెండు రకాల స్పందాలు లేని శరీరం శిలాఖండంలాగా వెయ్యి సంవత్సరాలైనా అలాగే పడి ఉంటుంది అది కూడా యోగశాస్త్ర ప్రసిద్ధమే ఇక వేతహవ్యుడి యొక్క సూక్ష్మ శరీరం అతని స్థూల శరీరాన్ని పెట్టడము కొత్త శరీరాలను ధరించడము మళ్లీ పాత శరీరంలో ప్రవేశించడము ఇవన్నీ అతని మనస్సు చేసే విలాసాలలో భాగాలే కానీ ఆ మనస్సు అప్పటికే రెండు రకాల వాయుస్పందాలను దాటిపోయింది కనుక్క ఆ శరీరంలో ఏ రకమైన మార్పులు లేకుండా అలా రాయిలాగా ఉండిపోయింది రామ వేతహవ్యుడు పాత శరీరంలోకి ప్రవేశించగానే త్వరగా విదేహముక్తి రావడానికి కారణం అనేది నీ మూడవ ప్రశ్న రామా విదేహ కైవల్యం విషయంలో త్వరగా వచ్చింది ఆలస్యంగా వచ్చింది అనే మాటలకి అర్థం లేదు సంసారబద్ధమైన మనస్సు అనేక యత్నాలను చేస్తూ చేస్తూ ఉండగా అనుకోకుండా తత్వజ్ఞానాన్ని పట్టుకుంటుంది వేదహవ్యుడికి విదేహముక్తి విషయంలో అదే జరిగింది పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు తుషేణ బద్దో వ్రీహిస్ తుషాభావే తుతండుల పాశబద్ధస్ సదా జీవ పాశముక్త సదా శివ ఉపశమ్రకరణం ఎనభై తొమ్మిదవ సరిగ్గా ముప్పై శ్లోకం పైన పొట్టు అవి ఒడ్లు పొట్టు లేకపోతే అవి డియం అలాగే బంధం ఉంటే వాడు జీవుడు బంధం పోతే వాడు సదాశివుడు అని అర్థం కనుక బంధముక్తిని అందుకున్న జీవన్ముక్తుడు సాక్షాత్తుగా శివుడితో సమానుడే త వా దేవాశ్చ నూతీ ఆత్మా హేషాం సవతి జీవన్ముక్తుడు యొక్క మహిమను దేవతలు కూడా అందుకోలేరు ఆ దేవతలలో ఉండే ఆత్మ ఇతడే అవుతున్నాడు అనే వేదవాక్యం కూడా దీన్నే సమర్థిస్తుంది అందువల్ల సదాశివ సముడైన జీవన్ముక్తుడు ఎప్పుడు సంకల్పిస్తే ఇప్పుడే విదేహముక్తి లభిస్తుంది ఆయన ఎప్పుడు సంకల్పిస్తాడు అనేది ఎవ్వరూ చెప్పలేరు అది కాకతాళీయంగా జరిగిపోతుంది కనుక విదేహముక్తికి కాల నిర్ణయం ఎవ్వరూ చెయ్యలేరు అందుకనే వేదహవ్యుడికి బంధరూపమైన మనస్సు నశించిపోయేటప్పటికల్లా ఆత్మవిచారణ పెరిగి మైత్రి మొదలైన యోగశాస్త్రోక్త సద్గుణాలు ఆవిర్భవించాయి అంటే రాముండ్ అడిగాడు అదేమిడు గురుదేవ ఒక పక్క మనస్సు నశించిపోయింది అంటున్నారు మరో పక్క మైత్రి మొదలైన సద్గుణాలు ఆవిర్భవించాయి అంటున్నారు మనస్సనేదే అనేది లేకపోతే ఈ గుణాలు ఎక్కడి నుంచి ఆవిర్భవించే అంటే వశిష్ఠుడు అన్నాడు రామ మనోనాశం రెండు రకాలు ఒకటి స్వరూప మనోనాశము రెండవది అరూపమనోనాశము స్వరూప మనోనాశము అంటే జీవన్ముక్తులకు కలిగేటువంటి మనోనాశము అరూప మనోనాశము అంటే విదేహముక్తులకు కలిగేటువంటి మనోనాశము ఇక్కడ వేత అభ్యుధికి కలిగింది స్వరూప మనోనాశం అందువల్ల ఆ మనస్సులో మైత్రియాది గుణాలు ప్రభవించాయి అంటే శ్రీరాముడు అన్నాడు గురుదేవా సరిగ్గా అర్థం కాలేదు నాకు మనస్సుకి నాశని అంటే ఏమిటి నశించిన మనస్సుకి ఆకారం ఏమిటి ఆ మనస్సు మళ్ళీ పనిచేసే విధానం ఏమిటి కొంచెం వివరంగా చెప్పండి అంటే వశిష్ఠుడు అన్నాడు రామ శాధీరం సామ్యాసైలేదు సరిగా పన్నెండవ శ్లోకం మనుషుల ఉచ్ఛ్వాస నిశ్వాసలు మహాపర్వతాన్ని కదిలించ జాలనట్లుగా బయట నుంచి వచ్చే సుఖదుశలు ఎవడి యొక్క సమత్వ స్థితిని చెగొట్ట జాలవో అటువంటి ధీరుడి యొక్క చిత్తాన్ని నశించిన చిత్తం అంటారు అలాగే వాడు వేరు నేను వేరు అనే ఆలోచన ఎవడి వైశాల్యాన్ని కుచింప చెయ్యదో అలాంటి వాడి మనస్సు నశించిన మనస్సు అలాగే సంపదలు కానీ ఆపదలు కానీ ఉత్సాహం కాని నిరుత్సాహం కానీ ఎవడి ముఖ కవళికల్లో ఎటువంటి మార్పును తీసుకురాలేవో అలాంటి వాడి మనస్సు నశించిన మనస్సు రామా అర్థమైంది అనుకుంటా ఇదే స్వరూప మనోనాశం యొక్క స్వరూపం ఇదే జీవన్ముక్తుడి మనోనాశ స్థితి ఈ దశలో ఈ ప్రపంచ సత్యం భావం తొలగిపోతుంది అప్పుడు ఆ మనస్సు శుద్ధ స్వభావంతో సత్వగుణంతో ప్రకాశిస్తూ ఉంటుంది చిత్తం స్వరూపనాశాన్ని పొంది ఈ రకంగా మిగిలి ఉండడాన్ని చిత్తసప్తాన్ని కూడా కొందరంటారు ఇలాంటి చిత్తంలోనే మైత్రియాది సద్గుణాలు అంకురిస్తాయి ఇలాంటి చిత్తాన్ని నశించని చిత్తమని ఎందుకన్నారంటే దీనిలోని వాసనలు పూర్తిగా నశించిపోయే కనుక అలా అన్నారు దీనిలో కొన్ని వాసనలు మిగిలి ఉన్నప్పటికీ అవి పునర్జన్మ ఇవ్వడానికి సమర్థమైనవి కావు అయినా కొన్ని వాసనలు మిగిలి ఉన్నాయి కనుక అవి ఆ జీవన్ముక్తుడి యొక్క వ్యుత్థాన దశలో అంటే సమాధి లేని దశలో అనుభవానికి వస్తూ ఉంటాయి కనుక ఆ చిత్తానికి ఎంతో కొంత రూపం ఉన్నట్టే లెక్క అందుకనే ఈ నాశాన్నే సరూపమనునాశం అన్నారు ఇలాంటి సరూపమనోనాశాన్ని అందుకున్న మనసుకే మళ్ళీ కొంత వ్యవహార సామర్థ్యం ఏర్పడుతుంది అప్పుడు జరిగే వ్యవహారానికి ఉపకరించేవే మైత్రీయాది గుణాలు ఇక అరూపమనునాశం ఉంది ఇది విదేహముక్తి దశలో లభిస్తుంది ఇక్కడ కొన్ని సంస్కారాలు మిగిలి ఉండడం మాట లేదు అందువల్ల ఆ చిత్తంలో మళ్ళీ మైత్రియాది గుణాలు మొలకెత్తడం కానీ వాటికి సంబంధించిన వ్యవహారాలు కానీ ఉండవు రామ చిత్తనాశం అంటే ఏమిటో నీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను శ్రీరాముడు అంటున్నాడు గురుదేవా మనోనాశం అంటే అర్థమైంది మనసు దగ్గర ఇంకా కొంచెం సందేహం ఉంది ఈ సంసారమే వృక్షం అనుకుంటే దానికి బీజం ఏమిటి ఏదో ఒక బీజం ఉందనుకుంటే దాని వెనకాల ఇంకొక బీజం దానికి వెనకాల ఇంకొక బీజం అలా వరసగా ఉండాలి కదా ఏమిటవి అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామా ఈ స్థూల శరీరం కనిపిస్తోంది కదా ఈ స్థూల శరీరం రావడానికి కారణం లోపల ఉండే లింగశరీరం ఎందుకంటే దానిలోనే రకరకాల కర్మవాసనలు దాగి ఉంటాయి వాటి వల్లే ఆ లింగశరీరం ఎప్పటికప్పుడు కొత్త కొత్త శరీరాలను తయారు చేసుకుంటోంది ఇలా వాసనలతో నిండి ఉండే లింగ శరీరానికి కారణం ఆశలు గల చిత్తం అదేమిటండి మనస్సు శరీరానికి కారణం కాగలదా అంటావేమో మనస్సే కదా స్వప్నాలలో రకరకాల శరీరాలను తయారు కనుక మనస్సు లింగ శరీరానికి బీజం ఈ చిత్తానికి బీజాలు ఒకటి కాదు రెండు ఒకటి ప్రాణపరిస్పందం అంటే ప్రాణవాయువు చలనం రెండు దృఢ భావన అంటే వాసనలు లేక సంస్కారాలు ప్రాణవాయువు డెబ్భై రెండు వేల నాడులలో తిరిగినప్పుడు చిత్తం వ్యక్తమవుతుంది ఆ వాయువు చలించకపోతే సంకల్పం అనేదే లేదు ప్రాణానికి స్పందన ఉన్నదా లేదా అనే విషయం చిత్తం ద్వారా మాత్రమే గుర్తింపబడుతుంది చిత్తంలో సంకల్పం ఉంటే ప్రాణంలో స్పందం ఉన్నట్టే హిరణ్య గర్భుడి విషయంలో కూడా ఇది ఇంతే సమిష్టి ప్రాణ స్పందన వలనే హిరణ్య గర్భుడి యొక్క చిత్తం ప్రపంచం యొక్క ఆకారాన్ని పొందుతుంది హిరణ్య గర్భుడు అంటే ప్రథమ జీవుడు సమష్టి ప్రాణస్పందన ఆగితే ప్రపంచానికి ప్రళయం వస్తుంది అది పూర్తిగా పోతే మోక్షం వస్తుంది అందువల్లనే ప్రాణస్పందన నిరోధం వల్ల మోక్షం వస్తుందని పెద్దలు చెబుతున్నారు అందుకోసమే యోగులు ప్రాణాయామాది యోగ సాధనలు చేస్తున్నారు ఇక చిత్తానికి రెండో బీజం దృఢ భావన అని చెప్పాను కదా భావన అంటే వాసన దృఢభావనయా త్యక్త పూర్వాపరవిచారణం యదాదానం పదార్థసా ప్రకీర్తిత ఉపశమ ప్రకరణం తొంభై ఒకటవ సర్గ ఇరవై తొమ్మిదవ శ్లోకం సరిగా పూర్వాపరవిచారణ చేస్తే ఈ ప్రపంచంలో ఏ వస్తువు సత్యంగా కనిపించదు అలా సరిగ్గా విచారణ చెయ్యకుండా జ్ఞానేంద్రియదులను నమ్మేసి ఈ ప్రాపంచిక పదార్థాలు సత్యమేనని అంగీకరించేసి వాటిలో కొన్ని నావని కొన్ని నేనని ఒప్పేసుకుని మాట్లాడుతున్నాడు జీవుడు ఈ ఒప్పుకోవడానికి కారణం పూర్వజన్మలలో చేసిన గట్టి భావనే ఇవి సత్యాలు అనే భావనే ఆ భావనే ఆ పదార్థాలకు కొత్త రంగులను అంటగడుతోంది నాది అనే రంగును నేను అనే రంగును పనికి వచ్చేది అనే రంగును పనికి రానిది అనే రంగును ఇలా రకరకాల రంగులను అంటగడుతోంది కనుకనే దీనికి వాసన అని పేరు వాసయత ఇది వాసన అనేది వ్యుత్పత్తి వాసన కలిగించేది వాసన ఒకనక జీవికి శరీరము ఇల్లు మొదలైనవి ఉన్న పూర్వాపర విచారణ బాగా చేయడం వల్ల వాటికి నేను నాది అనే రంగు తగులుకోకపోయినట్లయితే వాడికి వాసనలు లేనట్లే లోకంలో మనిషి దేన్ని గట్టిగా భావన చేస్తే వీడు అలాంటి వాడే అయిపోతున్నాడు ఇది లోకధర్మం అసమ్యక్ దర్శనం ఉపశమ్రకరణం తొంభై ఒకటవ సార్గా దేనివల్లైతే సరియైన చూపు తొలగి తను కానిదాని మీద తను అనే భావన కలుగుతుందో సత్యం కాని దానిమీద సత్యం అనే భావన కలుగుతుందో అదే చిత్తం రామ మరోసారి చెప్తున్నాను ప్రాపంచిక పదార్థాలు నిజమైనవి అని భావించడమే చిత్తం కనుకనే చిత్తానికి దృఢ భావన రెండవ బీజమని నేను చెప్పాను రామ ఈ రెండు బీజాలకి ఒక విచిత్రమైన పరస్పర సంబంధం ఉంది ఏమిటంటే వీటిల్లో ఏ ఒక్కటి నశించినా రెండవది కూడా వెంటనే నశిస్తుంది ఎందుకంటే మనస్సు ఉద్భవించడానికి ఈ రెండు బీజాలు కలిపి కారణం విడిగా ఏ ఒక్కటి అందుకు సరిపోదు కుండలోకి నీళ్లు తీసుకోవాలంటే కుండలో ఆకాశము ఉండాలి చెరువులో నీళ్లు ఉండాలి అలాగే చిత్తం పుట్టాలి అంటే ప్రాణస్పందము ఉండాలి దృఢ భావన ఉండాలి కనుకనే వీటిల్లో ఏ ఒక్కటి నశించినా రెండవది నశించి తీరుతుంది మరో విధంగా చెప్పాలంటే ఈ రెండు ఒకదానికొకటి బీజాలు దీన్నే బీజాంకురన్యాయము అంటారు అంటే విత్తు మొలక సామెత అన్నమాట ఈ రెండిటికీ కలిపి శబ్దస్పర్శాది విషయాలు బీజం విషయ పరిత్యాగం చేస్తే ప్రాణస్పంద దృఢ భావనలు రెండూ నశిస్తాయి విషయ పరిత్యాగం అంటే ఏమిటో తెలుసా శబ్దస్పర్శాది విషయాలన్నీ చిత్స్వరూపాలే అని అవి చిత్తు కంటే భిన్నమైనవి కావు అని భావించడమే దీనినే సంవేద్యత్యాగము అని కూడా అంటారు విషయం జడం కదా చిత్ అంటే చేతనం కదా విషయం చిదభిన్నం ఎలా అవుతుంది అని సందేహిస్తావేమో ఒకడు కలలో తన మరణాన్ని తనే చూశాడు తాడు పాముగా కనిపించింది ఇలాంటివన్నీ ఎలా సంభవిస్తున్నాయి నీ చిత్తంలో ఒక చైతన్యం ఉండబట్టి దాన్ని ఆధారం చేసుకుని ఒక ప్రతిభాస కనిపిస్తోంది అంటే ఒక దృశ్యం అనుభవానికి వస్తోంది ఈ దృశ్యాలకు వేరే ఆధారం లేదు కనుక ఇవన్నీ నీ చిత్తంలో ఉన్న చైతన్యం యొక్క రూపాంతరాలే అని చెప్పడంలో తప్పులేదు ఇదే తర్కాన్ని ఈ ప్రపంచానికి పట్టించు ఈ జగజ్జాలమంతా కూడా ఒక ఆభాషే కనుక ఇది కూడా హిరణ్య గర్భుడి యొక్క చిత్తంలోని చైతన్యం యొక్క రూపాంతరమే కనుక విషయాలు చిదభిన్నాలు అనడంలో తప్పులేదు ఏ సంవేద్యాన్ని అంటే ఏ విషయాన్ని చూసినా అది సంవిత్తి అంటే చిత్తంలోని చైతన్యం యొక్క రూపాంతరమే అనే అనుసంధానం పెరగాలి ఇది పెరిగిన కొద్దీ సంవేద్యం అంటే విషయం కనిపించడం తగ్గి సంవేదన అంటే చైతన్యం యొక్క స్పూర్తి పెరుగుతూ ఉంటుంది ఇలా విషయాలన్నీ తుడిచిపెట్టుకుపోతే మిగిలేదే మోక్షం కనుక రామ అసంవిత్తిరస్థ సుఖాయాజననాత్మనే అజడో గలితానంద్యక్త సంవేదనోభవ ఉపశమ ప్రకరణం తొంభై సర్గ డెబ్భై శ్లోకం వేద్యాలు కనిపించకపోవడం అనేది చిదేకరసంలో ప్రతిష్ఠింపబడినట్లయితే అంటే జడత్వం అంటని చిదేకరస స్వభావం గట్టిగా సుప్రతిష్ఠితమైనట్లయితే శాశ్వత ఆనందం లభిస్తుంది అందువల్ల ఓ రామ నువ్వు జడత్వాన్ని వదిలిపెట్టు సంవేదనాన్ని కూడా పరిత్యించు దానివల్ల పరిపూర్ణ ఆనంద స్వరూపుడివి అవు ఇక్కడ ఒక మనం గమనించవలసిన విషయం ఉంది ఈ శ్లోకంలో గళితానంద అనే పదం ఉంది మామూలుగా అయితే ఈ పదానికి ఆనందం లేనివాడు అని అర్థం అలా చెప్పదలుచుకున్నట్లయితే ఇంద్రియజనితమైన ఆనందాల స్పర్శ లేనివాడు అని చెప్పుకోవాలి దానికన్నా గళిత శబ్దానికి లక్షణావృత్తి చేత ఏకరసీభూత అంటే పరిపూర్ణుడుగా అయినవాడు అని అర్థం చెప్పడమే సముచితమని వ్యాఖ్యాత అభిప్రాయం అప్పుడు శ్రీరాముడు వశిష్ఠుని అడిగాడు గురుదేవ అజడో గళితానందక్య సంవేదనోభవ అంటున్నారు జడతవూ పనికిరాదు చేతనత్వము పనికిరాదు అంటున్నారు ఒక్క పదార్థం అయితే జడం కావాలి లేకపోతే చాతనం కావాలి అది కాకూడదు ఇది కాకూడదు అంటే ఎలా కుదురుతుంది అంటే వశిష్ఠుడు చెప్పాడు త్యక్త సంవేదనోభవ అనే చోట సంవేదన శతాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు బాహ్య విషయాలను సత్యత్వ బుద్ధితో గ్రహించడం పేరే సంవేదనం అంతేగాని నువ్వు అనుకున్నట్లుగా శుద్ధచేతనత్వం కాదు తత్వాన్ని గ్రహించిన జీవన్ముక్తుడికి బాహ్య పదార్థాల సత్యత్వ బుద్ధి ఉండదు అందుచేత జీవన్ముక్తుడు త్యక్త సంవేదనుడు సంవేదనను వదిలిపెట్టినవాడు అవుతున్నాడు ఇలా సంవేదనను వదిలిపెడితే మిగిలి ఉండేవాడు కేవల చిత్స్వరూపుడే అవుతాడు అంటే వాడు అజడు అవుతాడు అప్పుడు శ్రీరాముడు అడిగాడు అలాంటి జీవన్ముక్తులకు బ్రహ్మాకార వృత్తి రూపమైన సంవేదన ఉంటుంది కదా ఆ సంవేదన మిగిలి ఉంటే వాళ్లకు త్యక్త సంవేదనత్వం ఎలా పడుతుంది అంటే అప్పుడు వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు వాళ్లకు బ్రహ్మకార చిత్తవృత్తి కూడా క్రమంగా బ్రహ్మజ్యోతిలో లీనమై బ్రహ్మ భిన్నమైన చిత్తవృత్తి లేనిది అయిపోతుంది అంటే బాధితమైపోతుంది అందువల్ల వాళ్లకు ఆ రకమైన సంవేదనం కూడా మిగలదు కనుక రామ నువ్వు అలాంటి స్థితిని సాధించు ఇంతకు ఒకదానికొకటి బీజాలు చెప్పుకుంటూ వస్తున్నాం కదా ఆ వరసలో ప్రాణస్పంద దృఢభావనలు రెండిటికీ కలిపి విషయాలు బీజము అని చెప్పాను వీటినే సంవేద్యాలు అంటారు అని కూడా చెప్పాను ఈ సంవేద్యానికి మూల సంవిత్తు అంటే చిత్తంలో ఉండే చైతన్యం అని కూడా నిరూపించాను ఇక ఈ సంబిత్తుకు బీజం సన్మాత్రం సన్మాత్రం అంటే కేవలమైన అస్తిత్వం శుద్ధ సత్త ఈ సత్తా రెండు రకాలు ఒకటి అనేక రూపసత్త రెండు ఏకరూపసత్త అనేక రూప సత్త అంటే కుండగా ఒక సత్త బండగా ఒక సత్త చెట్టుగా ఒక సత్త పుట్టగా ఒక సత్తా అని ఇలా అనేక రకాల ఆకారాలతో ఉండే సత్త ఏకరూప సత్తా అంటే దాంట్లో ఏ రకపు భేదాలు ఉండవు అంత ఒకే ఏకాండీ స్వరూపంగా ఉంటుంది వీటిల్లో అనేక రూపసత్త నిజమైన సత్త కాదు రూప సత్త ఏ నిజమైన సత్త అదే శాశ్వతమైన సత్త మరో దృష్టితో చూస్తే ఈ సత్తను కాలసత్తా అని వస్తు సత్తాని అని ఒక విభాగం చేయవచ్చు భూత భవిష్యత్ వర్తమాన కాలాలను బట్టి సత్తను విభాగం చేస్తే అది కాలసత్త వీటిలో వర్తమాన సత్త నిజమైన సత్త ఇక పదార్థాలను ఆధారం చేసుకొని ఉన్న సత్త వస్తుసత్త వాటిలో ఆత్మసత్తయే నిజమైన సత్త ఇలా మరికొన్ని రకాల సత్తా విభాగాలను కూడా చెప్పారు తెలుసుకోవలసిన మాట ఏమిటంటే ఎన్ని విభాగాలున్నా వాటన్నింటినీ వదిలేసి అన్ని రకాల సత్తలలోనూ అనుగతంగా ఉన్న సత్తా సామాన్యాన్ని పట్టుకోవాలి దాన్నే అనుసంధానం చెయ్యాలి దానివల్లే పరిపూర్ణ ఆనందం ఈ సత్తాసామాన్యానికి మూల కారణం పరబ్రహ్మయే నిజానికి అది పరబ్రహ్మ కంటే భిన్నమైనది కాదు దానికంటే సారమైన వస్తు వేరే మరి ఏదీ లేదు రామ అర్థమైంది కదా ఈ సంసారానికి కారణ పరంపర ఏమిటి అని ప్రశ్నించు సంసారానికి కారణం లింగశరీరమని దానికి కారణం చిత్తమని దానికి కారణం ప్రాణస్పంద దృఢ భావనలని వాటిక కారణం సంవేద్య విషయాలని దానికి కారణం నిర్గుణ బ్రహ్మమని దీనికి వేరే కారణం లేదని ఇది అన్ని కారణాలకు మూలమైన పరమ కారణమని మన చర్చలో తేల్చుకున్నాం అంటే శ్రీరాముడు అడిగాడు గురుదేవ ఈ కారణ పరంపరలో ఏది ప్రధానం దేన్ని తొలగించుకుంటే సంసారం త్వరగా నశిస్తుంది అంటే వశిష్ఠుడు సమాధానం చెప్పాడు ఈ కారణ వరుసలో కింది దానికంటే పైది గొప్పది చేత అయినంతలో పై పై కారణాన్ని పట్టుకుని దాన్ని నిర్మూలించాలి చిట్ట కారణం శుద్ధ పర బ్రహ్మం చేత అయితే దాని మీద మనసును లగ్నం ఎప్పటిదాకా తత్వ సాక్షాత్కారం కలిగేదాకా అది చేత కాకపోతే దాని వెనుకమెట్ని సత్తా సామాన్యాన్ని పట్టుకోవాలి దాన్ని ధ్యానించాలి అది కుదరకపోతే సంవేద్య విషయ ధ్యానం చేయాలి ఇక్కడ చిక్కుంది సంవ్యతి యొక్క ఆధారం లేని సంవేద్యం దొరకనే దొరకదు కనుక కేవల సంవేద్య ధ్యానం అసంభవం కనుక సంవేద్య పదార్థాలకు కారణం ఏమిటో శోధించి అంటే విచారణ ద్వారా నిర్ణయించి ఆ జగత్ కారణమైన తత్వం మీద మనసు నిలపాలి అంటే ఇది కుండ ఇది బండ ఇత్యాది ప్రయోగాలు అంటిలోనూ ఉన్న ఇది అనే అంశం ఏమిటో విచారణ చేసి దాని మీద ధ్యానం చెయ్యాలి లేదా తత్వమసి అంటే అదే నువ్వు అయి ఉన్నావు అనే వాక్యంలో ఉన్న నువ్వు అనే పదానికి గల అర్థం ఏమిటో విచారణ చేసి అంటే శోధించి ఆ శోధితార్థం మీద మనసు లగ్నం చేయాలి అది కుదరకపోతే ప్రాణస్పంద దృఢ భావనల మీద ధ్యానం పెట్టవచ్చు అంటే ప్రాణస్పందాన్ని ఆపాలి దృఢ భావనను అనగా వాసనలను పరిత్యజించాలి ఈ రెండిలో ఏది జరగాలన్నా వీటు వెనుక మెట్టైన చిత్తాన్ని నిరోధించక తప్పదు కాబట్టి సాధన దగ్గరకు వచ్చేసరికి ప్రాణస్పంద నిరోధము వాసన త్యాగము చిత్త నిరోధము అనే మూడూ కలిసి ఒకే మెట్టు కింద వస్తాయి ఈ మూడింటిలోనూ చూస్తే వాసనా త్యాగం మరీ దుష్కరం మేరుపర్వతాన్ని పెకిలించడం వంటివి ఆ పని ఇందులో ఉన్న చిక్కు ఏమిటంటే వాసనక్షయమైతే కానీ మనోనాశం లభించదు మనోనాశం అయితే కానీ వాసనాక్షయం లభించదు పిచ్చి కుదిరితే గాని పెళ్లి కుదరదు పెళ్లి కుదిరితే గాని పిచ్చి కుదరదు అన్నట్టుంది వీటి వరస ఈ రెండింటినీ కలిపి లొంగదీ గలది తత్వజ్ఞానం తత్వజ్ఞానం మొదట శాస్త్రజ్ఞానంతో ప్రారంభమయ్యి కొంత చిత్తశాంతిని కలిగిస్తుంది చిత్తం చల్లారిన కొద్ది వాసనా త్యాగం జరుగుతుంది అది జరిగిన కొద్ది తత్వజ్ఞానం గట్టిపడుతూ ఉంటుంది అందుచేత రామ ఈ మూడింటిని కలిపి అభ్యసించాలి అయితే ఒకటే షరతు ముందు సుఖభోగేచ్ఛను దూరంగా వదిలిపెట్టాలి तत्व मनोनाशोंसनाक्षये चिध् कारणता दुस्साध्या तस्माघव येण विवेकि भोगेच्छा दूरत सश्रिएसर्ग వ శ్లోకాలివి రామ మరోసారి చెప్తున్నా విను వాసనాక్షయ విజ్ఞానమనోనాశామహామతే సమకాల చిరాభ్యవంతి ఫలదామునే ఉపశమప్రకరణం తొంభై రెండవ సర్గ పదిహేడవ శ్లోకం రామ వాసనాక్షయము తత్వజ్ఞానము మనోనాశము అనే ఈ మూడు కాలంలో సమంగా అభ్యాసం చేస్తేనే ఫలితాలనిస్తాయి వీటిని విడివిడిగా అభ్యసిస్తే సైనికుల్లో ఒక్కొక్కడు విడివిడిగా వెళ్ళి శత్రువుల పడినట్టే లెక్క అది మంచి పని కాదు కనుక ఈ మూడింటినీ కలిపి ఎల్లవేళలా ఉంటున్నా తిరుగుతున్నా వస్తున్నా పోతున్నా పడుకున్నా మేల్కొని ఎలా ఉన్నా ఏం చేస్తున్నా ఆపకుండా అభ్యసించాలి రామ ప్రాణస్పంద దృఢ భావనల మీద ధ్యానం పెట్టే విధానాన్ని గురించి చర్చిస్తున్నాం అందులో ప్రాణస్పంద నిరోధ వాసనాత్యాగ చిత్త నిరోధాలు మూడు కలిపి ఒకే మెట్టన్నాం వీటిలో వాసనాత్యాగం కావాలంటే వాసనాక్షయ తత్వజ్ఞాన మనోనాశాలను కలిపి అభ్యసించాలని చెప్పాం ఇక ప్రాణస్పందనిరోధం మిగిలింది ఇది వాసనాత్యాగంతో సమానం వాసనాసంపరిగా చిత్తస్పందో యథేచ్ఛసి తురు ఉపశమ తొంభై రెండవ సరుకు ఇరవై ఆరవ శ్లోకం రామ చిత్తం అనేది చిత్తం కాకుండా పోవాలంటే రెండు ఉపాయాలున్నాయి వాసనా త్యాగము ప్రాణస్పంద నిరోధము అని నీకేది కావాలనుకుంటే అదే అభ్యసించు ప్రాణస్పందాన్ని నిరోధించాలనుకుంటే ప్రాణాయామ అభ్యాసాలు చెయ్యాలి అవి చాలు గురువు దగ్గర మరిన్ని యోగ విధానాలను కూడా నేర్చుకోవాలి ఆహార నియమాలు గట్టిగా పాటించాలి వాసనాత్యాగం చేయాలనుకుంటే కొన్ని ఉపాయాలున్నాయి మొదటిది పదార్థాల యొక్క ఆదిలోనూ మధ్యలోనూ అంతంలోనూ కూడా ఏ మార్పు లేకుండా వెన్నంటి ఉండే సన్మాత్ర స్వరూపాన్ని ఉన్నదిన్నట్లుగా చూడడం నేర్చుకోవాలి రామ నిస్ ఉపశమ్రకరణం తొంభై రెండవ సరుక ముప్పైవ శ్లోకం రామ ఈ విధానంలో మూడు మెట్లు ఉన్నాయి మొదటి మెట్టు ఏమిటంటే వ్యవహారాలు చేసేటప్పుడు నిస్సంగంగా ఉండాలి అంటే లౌకిక జనులతో స్నేహం పనికిరాదు సంకల్పాలు పనికిరావు రెండవ మెట్టు ఏమిటంటే సంసారంలో జరిగిపోయిన విషయాలను మళ్లీ మళ్లీ భావన చెయ్యరాదు కిళ్ళన వెళ్లినట్టు నవ్వులుతూ కూర్చోరాదు కోరికలు తవ్వుకుంటూ కూడా కూర్చోరాదు మూడవ మెట్టు ఏమిటి ఈ శరీరం నశించిపోయేదనే మాట మరిచిపోరాదు ఇలా చేస్తే వాసనలు నిలవావు రామ ఇన్ని ఉపాయాలున్నా ఉపాయంగా వాటిని వాడుకోకపోతే మనస్సును లొంగదీసుకోవడం సాధ్యం కాదు నా శక్యతే మనోజేతు వినాయుక్తిమనిందితం ఉపశమం తొంభై రెండవ సరిగ్గా శ్లోకం అది ఆ ఉపాయం ఏమిటంటే అధ్యాత్మవి సాధుసంగ వాసనాసం పరిత్యాగ ప్రాణస్పందనిరోధనం ఏతాయంతిజేకి ఉపశమప్రకరణం తొంభై రెండవ సర్గ ముప్పై ఆరవ శ్లోకం ఒకటి వేదాంతశాస్త్రాయనం రెండు సజ్జన సాంగత్యం మూడు వాసనా పరిత్యాగం నాలుగు ప్రాణస్పంద నిరోధం ఈ నాలుగు ఒకదాన్నో ఒకటి పరిపుష్టం చేసుకునే ఉపాయాలు అన్ని కలిపి మనోనాశాన్ని సాధించబడతాయి వీటన్నింటినీ కలిపి అభ్యసించడమే ఉపాయం మరో ఉపాయం లేనే లేదు హఠయోగం దీనికి పనికిరాదు కనుక రామ నువ్వు ఈ నాలుగు ఉపాయాలను చక్కగా అభ్యసించు అయితే ఇవి బాగా పట్టుబడాలంటే సంగం పోవాలి కనుక నువ్వు ముందుగా సంగపరిత్యాగం నేర్చుకో అప్పుడు శ్రీరాముడు అడిగాడు గురుదేవా సంగం అంటే ఏమిటి వశిష్ఠు సమాధానం చెప్పాడు రామ సంగం అనేది ఒక వాసన భావా భావే పదార్థాం హర్షామర్ష వికారదిన ఉపశమ్రకరణం తొంభై మూడవ సర్గ ఎనభై నాలుగవ శ్లోకం రామ ఒకనొక మలినవాసన చిత్తంలో ఉంటే కొన్ని పదార్థాలతో కలిసినప్పుడు సంతోషము మరికొన్ని పదార్థాలతో కలిసినప్పుడు విషాదము కలుగుతూ ఉంటాయి ఈ రకమైన వికారాలను అంటే మార్పులను కలిగించే మలినవాసన పేరే దీని ద్వారా జరిగే పనులు కర్తకు బంధాన్ని కలుగు చేస్తాయి జీవన్ముక్తుల చిత్తంలో మరో రకం సంస్కారం ఉంటుంది దానివల్ల వాళ్లకు సంతోష విషాదాలనే భేదాలే అలాంటి పరిశుద్ధ వాసనను అసంగం అంటారు ఈ అసంగం వాసన ద్వారా జరిగే పనులు కర్తకు బంధాన్ని కలిగించవు కనుక రామ నువ్వు మలిన సంఘాన్ని పరిత్యజించి పరిశుద్ధ సంఘంతో అంటే అసంగంతో వ్యవహారాలు నడుపుతూ జీవన్ముక్తి కోసం ప్రయత్నించు దానికోసం నువ్వు ఆత్మవిచారణ సమాధియోగము వాసనాక్షయము అనేవాటిని ఏకకాలంలో అవలంబించు దానివల్ల నీకు ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది శాశ్వత ఆనందరూపమైన బ్రహ్మ పదాన్ని అందుకుంటావు అని ఆశీర్వదిస్తూ వశిష్ట మహర్షి ఉపశమ ప్రకరణాని ముగించాడు ఇక ఆ మహర్షి వెంట నిర్వాణ ప్రకటనలో ప్రవేశించే ముందు ఇప్పటి జరిగిన ఉపశమ ప్రకరణాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుందాం దీనికి వెనకాలి ప్రకరణాలు ఎతోవా హిమాని భూతాన్ని జాయంతే ఏన జాతాని జీవంతి అనే వేదవాక్యం యొక్క క్రమంలో ఉత్పత్తి స్థితి ప్రకరణాలుగా వచ్చాయి వాటిలో ప్రపంచం యొక్క ఉత్పత్తి స్థితుల గురించి చర్చించారు పై వేదవాక్యం ప్రకారం ముందుకు పోతే లోకాలు దేనిలో లయిస్తాయో అది అనే వాక్యం వస్తుంది దాని ప్రకారం ఈ ప్రకరణంలో ప్రపంచం యొక్క ఉపశమాన్ని అంటే లయాన్ని గురించి చర్చించవలసి ఉంది కాని మనసు ఉన్నంతవరకు ప్రపంచం శమించదని అందువల్ల మనసు యొక్క ఉపశమే సాధించదగి ఉందని కనుక ఈ ప్రకరణలో మనస్సు ఉపశమించే విధానాలను వశిష్ఠ మహర్షి వివరించబోతున్నారని ఈ ప్రకరణ యొక్క పీఠికా భాగంలోనే చెప్పారు అంతేకాక సిద్ధాంత చర్చ స్థితి ప్రకరణంతోనే ఇంచుమించు పూర్తయిపోయిందని ఇక సాధనా విధానాల బోధనే మిగిలి ఉందని కూడా ఈ పీఠికలో చెప్పారు అందుకే ఈ ప్రకరణం ప్రారంభంలో వశిష్ట మహర్షి తన యొక్క బోధనను పుట్టేది పెరిగేది మనస్సే అనే అంశంతో ప్రారంభించాడు ఆ తరువాత అకర్తృత్వాన్ని గురించి కొద్దిగా వివరించి ఆపై సాత్విక జీవులకు మోక్షం లభించే క్రమాలను ప్రస్తావించాడు ఆ సందర్భంగా కొందరు జీవులకు జన్మాంతర సాధనాబలం వల్ల ఈ జన్మలో ప్రత్యేకంగా గురువు అంటూ లేకపోయినా ఏదో విచిత్ర సంఘటన ఆకాశం నుండి ఉన్నట్టుండి పండురాలి పడినట్లుగా తత్వజ్ఞానం లభిస్తూ ఉంటుందని చెప్పి దీనికి ఉదాహరణగా సిద్ధా సిద్ధగీత అనే కథ చెప్పాడు ఈ కథలో విదేహరాజైన జనకుడికి విహారయాత్రా సమయంలో ఎవరో సిద్ధులు పాడిన పదిపాటలు అనుకోకుండా వినిపించి ఆలోచనలను రేకెత్తించి జీవన్ముక్తిని ప్రసాదించాయి ఆ కథ తరువాత వశిష్ఠమహర్షి మనస్సంటే ఏమిటనే ప్రశ్నను లేవదీసి వాసనా పరిత్యాగం రెండు రకాలుగా ఉంటుందని వాటినే ధ్యేయ వాసనా పరిత్యాగం జ్ఞేయవాసనా పరిత్యాగం అంటారని అందులో ధ్యేయ వాసనా పరిత్యాగం జీవన్ముక్తుడికి ధ్యేయ వాసనా పరిత్యాగం విధేహముక్తుడికి ఉంటాయని వివరించారు ఆ సందర్భంగానే వశిష్ట మహర్షి ప్రపంచంలోని జీవులంతా ఏదో ఒక జన్మలో మనకు బంధువులే ఉంటారని అందువల్ల ఈ జన్మలో మన చుట్టూ కనిపించే జీవుల్లో కొద్ది మంది మాత్రమే మనకు బంధువులు అనుకుంటూ బంధుత్వ బంధాన్ని పెంచుకోకూడదని వివరిస్తూ దీనికి నిదర్శనంగా పుణ్యపావనులు అనే సోదరుల కథ చెప్పారు నిజానికి అది పెద్ద కథ కాదు తమ తల్లిదండ్రులు ఒకేసారి ఆకస్మికంగా గతించగా తపోజీవనులేని ఇద్దరు సోదరులు చేసుకున్న తత్వ విచార చర్చనే చిన్న కథగా మలిచాడు వశిష్ఠమహర్షి దీని ద్వారా బంధుత్వ బంధాలకు అతీతంగా ఆలోచించగలగడం కూడా ఒక మోక్ష సాధనోపాయమే అని ఆయన నిరూపించాడు ఆ తరువాత ఒక్కొక్కప్పుడు అనుకోకుండా సద్విచారణ ప్రారంభమై దానికి రవ్వంత గురుబోధ తోడై ఉన్నట్టుండి బుద్ధి వికాసం చెంది ఆత్మజ్ఞానం కలిగే సావకాశం కూడా ఉందని చెబుతూ దానికి నిదర్శనంగా పాతాళలోకంలో బలిచక్రవర్తి చేసిన తత్వచింతనను శుక్రాచార్యుల వారి తత్వబోధను విస్తారంగా వివరించారు ఇక తత్వజ్ఞానాన్ని అందుకునేందుకు ఈశ్వరారాధన ఒక మంచి ఉపాయమని చెబుతూ దానికి తార్కాణంగా నృసింహ సాక్షాత్కార అనంతర ప్రహ్లాద చరిత్రను వివరించాడు బలిచక్రవర్తి కథలో కేవలం తత్వానుసంధాన విధానాలను అనన్యమైన రీతిలో ప్రతిపాదన చేసిన వశిష్ఠమహర్షి ప్రహ్లాద కథలోకి వచ్చేసరికి భక్తి మార్గతత్వ మార్గాలకు గల అనేక అంతఃబాలను సున్నితంగా వివరించాడు ఇక్కడే దేవతా విగ్రహ పూజ చేసేవారు సోహం భావనతో దేవ పూజ చేయవలసిన విధానాన్ని వివరించారు ఈ సందర్భంలోనే మానవ జాతిలో ముక్తి ప్రయత్న వికాసానికి దానవ జాతి యొక్క అస్తిత్వం కూడా ఒక అవసరమే అని నిరూపించాడు ఆ సగుణ భక్తి నిర్గుణ భక్తిగాను నిర్గుణ భక్తి నిర్మల జ్ఞానంగాను నిర్మల జ్ఞానం నిర్వకార ఆత్మానుభవంగాను పరిణితి చెందే ప్రక్రియను కూడా చక్కగా వివరించాడు ఈ విధంగా జ్ఞాన సాధనోపాయాలను కథారూపంగా ప్రస్తరించిన తరువాత ఇన్ని సాధనల ద్వారాను దేన్ని జయించాలని సాధకుడు ప్రయత్నం చేస్తున్నాడో అలాంటి మాయను గురించి చర్చ ప్రారంభించాడు వశిష్ఠ మహర్షి ఈ చర్చకు ఫలితమే గాధి మహర్షి చరిత్ర ఇదే ఈ ప్రకరణ మొత్తానికి కేంద్రబిందువు ఈ కథలో గాధి అనే మహర్షికి చెరువులో స్నానం చేస్తూ ఉండగా ఒక్క చిన్న తూగులాగా వచ్చింది ఆ తూగులో ఆయనకు తానొక బోయివాడిగా పుట్టినట్లు వాడి ముసలితనంలో వాడొక మహారాజ్యానికి రాజే రాజ్యం ఏదీ చివరికి కొన్ని సంకట పరిస్థితుల్లో అగ్నిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు కల లాంటిది వచ్చింది అది సుమారుగా ఎనభై సంవత్సరాల చరిత్ర తనకు పట్టిన తూగు మహా అయితే నాలుగు నిమిషాలు ఉంటుందేమో ఈ నాలుగు నిమిషాల్లో అంత పెద్ద కళ ఎలా వచ్చిందా అని గాధి మహర్షి ఆశ్చర్యపడిపోయాడు ఎంతైనా అది కలె అని దాన్ని కొట్టిపారేసి తన తపస్సులో తను పడిపోయాడు కాని అనుకోని రీతిగా తన కలలో చూసిన ఆ రాజ్యాన్ని ఆయన ఆ భూమి మీద నిజంగా చూడడం సంభవించింది ఆ రాజ్యంలో ఎవరిని అడిగినా మొన్న మొన్నటిదాకా బోయవాడకుడు రాజుగా ఉండేవాడని వాడు ఆత్మహత్య చేసుకు మరణించాడని చెబుతున్నారు ఇదేమిటి తనకు కలలో కనిపించిన రాజ్యం ఇప్పుడు ఇలాలో ఎలా కనిపిస్తోంది దానికి ఈ ప్రజలంతా సాక్ష్యం ఎలా చెబుతున్నారు అని ఆలోచించి ఆలోచించి ఏమి అర్థం కాక విష్ణుమూర్తి గురించి తపస్సు చేశాడు ఆ స్వామి ప్రత్యక్షమై కాలాన్ని రూపాలోకాలమని మనస్కార కాలమని తత్వాకాలమని విభాగం చేసి దానికి పెద్ద తర్కం జోడించి నువ్వు బోయవాడిగా రాజ్యం చేయడం మాత్రమే కాదయ్యా నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ రాజ్యాన్ని చూసాను అనుకోవడం కూడా నీ అని చెప్పి విష్ణుమూర్తి మాయమైపాడు గాది మహర్షి ఆ మాటలను పూర్తిగా నమ్మలేక మళ్ళీ మరోసారి ఆ రాజ్యానికి వెళ్ళి చూసొచ్చాడు పూర్వం తను చూసి రావడం కలలో భాగమైతే ఇప్పుడు తనకు అది మళ్లీ ఎలా కనిపిస్తుంది అని ఆలోచించి అర్థం కాక మళ్లీ తపస్సు చేశాడు ఈ మాటు విష్ణుమూర్తి కనిపించి ఒకే భ్రాంతి ఒకే కాలంలో అనేక మందికి కలిగే అవకాశం ఉందయ్యా నువ్వు నువ్వు అనుకునే రాజ్యప్రజలు ఒకే రకమైన భ్రాంతిని అనుభవిస్తున్నారు కనుక నీదంతా భ్రాంతే అని చెప్పి మాయమేపాడు గాది మహర్షి మళ్ళీ తపస్సు చేశాడు విష్ణుమూర్తి మల్లి వచ్చి భ్రాంతిమయ దృష్టి కలవాడికి ఒక్కొక్కప్పుడు భూతకాల వృత్తాంతం వర్తమానకాల సన్నివేశంలాగా గోచరిస్తుందయ్యా నీ మనస్సు ఒకనొక బోయవాడి చరిత్రను స్మరించడం మాత్రమే కాక ఆ బోయవాడితో నీకు తాదాత్మ్యాన్ని కూడా అంటగట్టింది ఈ సత్యం నీకు తార్కికంగా పరంగ అనుభవపరంగా బుద్ధి కావడం లేదు ఇది మనస్సు చేసే మోసాల్లో మరొకటి దీన్ని అధిగమించాలంటే నువ్వు తపస్సు చేసి నీ మనస్సును పరిశుద్ధం చేసుకోవాలి అని చెప్పాడు గాది మహర్షి తపస్సు చేసి భ్రాంతులన్నిటినీ దాటి జీవన్ముక్తులు సంగ్రహంగా ఇదీ కథ పూర్వం ఉత్పత్తి ప్రకరణంలోని లీలోపాఖ్యానంలో బింబ ప్రతిబింబాలను పోలిన రెండు ప్రపంచాలు ఒకే జీవికి కనిపించాయి ఆ ప్రకరణంలోనే లవణోపాఖ్యానంలో ఒక రాజుకి కలలో కనిపించిన దృశ్యాలు ఆ తరువాత ఇళ్లలో కనిపించాయి ఇక స్థితి ప్రకరణంలోకి వచ్చేసరికి భార్గవోపాఖ్యానంలో శుక్రాచార్యుడు తన శరీరాన్ని తనే తగలబెట్టుకున్నాడు ఇక్కడ ఈ గాధి చరిత్రలో ఈ మూడు కథలను కలిపేశాడు వశిష్ట మహర్షి లీలోపాఖ్యానంలో లీలాదేవికి బింబ ప్రతిబింబాల వంటి ప్రపంచాలు కనిపించడానికి కారణం సరస్వతీదేవి యొక్క వరప్రభావం అన్నారు లవణ చరిత్రలో ఎక్కడో అడవిలో నిజంగానే జరిగిన ఒకానుక సన్నివేశం లవణ మహారాజు గారికి కలగా వచ్చిందని దానికి కారణం దేవేంద్రుడు పంపిన గారడీవాడి ప్రభావమేనని అన్నారు భార్గోపాఖ్యానంలోని సంఘటనలకు ఆయన గారి అద్భుత తపస్సే కారణమన్నారు గాధి చరిత్రలోకి వచ్చేసరి విష్ణుమూర్తి మూడు సార్లు వచ్చి మూడు రకాల సమాధానాలు చెప్పాడు మొదట నువ్వు బోయేవాడుగా రాజ్యం చేయడం కాదు మళ్లీ వెళ్ళి చూసిరావడం కూడా కలే అన్నాడు రెండవసారి నీకు ఆ రాజ్య ప్రజలకు ఒకే కాలంలో ఒకే రకమైన భ్రాంతి కలిగింది అన్నాడు మూడోసారి వచ్చినప్పుడు ఎక్కడో జరిగిన బోయవాడి కథను నీ కథగా నీ మనస్సు నీకు చూపించింది అది నీ మనసు చేసిన మోసం తపస్సుతో నీ మనస్సును పరిశుద్ధం చేసుకో అన్నాడు ఎంతైనా గాధి తపస్శీలి కనుక విష్ణుమూర్తి మాట మార్చేస్తున్నాడని పోట్లాడలేదో ఆయన చెప్పింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు వెనుకడి కథల్లో ఉన్నట్టుగా గాది కథలో సరస్వతీదేవి దేవేంద్రుడు వంటి దేవతల ప్రవేశం లేదు అతను మన వంటి సామాన్య సాధకుడు అలాంటివాడికి మాయ అంటే ఏమిటో తెలియాలి అలాంటి తెలివి అలాంటి అవగాహన వరాల ద్వారా సాధ్యమయ్యే విషయం కాదని చెప్పడం కోసమే వశిష్ఠమహర్షి విష్ణుమూర్తిని మూడుసార్లు తిప్పి వరాల కోసం కాకుండా మనశుద్ధి కోసం తపస్సు చెయ్యవయ్యా అని చెప్పించాడు ఆ తపస్సు వల్ల విష్ణుమూర్తి సమాధానాల్లోని సమన్వయం ఆ మహర్షికి అర్థమైంది మనమంతా మన జీవితంలో కొంత భాగం మెళుకు అని అది సత్యమని మరికొంత భాగం కలని అది అసత్యమని నమ్ముతున్నాం ఈ నమ్మకం తప్పు కనుకనే మనకు తత్వం అనుభవంలోకి రావడం లేదు అందుకే విష్ణుమూర్తి నీ అనుభూతులన్ని నువ్వు ఆ రాజ్యానికి వెళ్ళి చూసిరావడం అనే అనుభూతితో సహా అన్నీ భ్రాతులే అని గాధికి చెప్పాడు అందుకు ఒప్పుకోలేదు గాధి అందుకే విష్ణుమూర్తి రెండోసారి వచ్చినప్పుడు ఆ విషయాన్నే కొంచెం మార్చి నీకు ఆ బోయవాడి రాజ్యం వాళ్ళకి అందరికీ ఈ ప్రపంచం లాగానే కనిపిస్తోందయ్యా ఇది అందరికీ కలిపి కలుగుతున్న భ్రాంతి కనుక ఈ ప్రపంచంలో ప్రతి అనుభవము భ్రాంతే అని చెప్పాడు ఈ విషయం కూడా అందలేదు మళ్ళీ గాధికి ఈ మాట విష్ణుమూర్తి ఇంకొంచెం కిందకి దియొచ్చి నువ్వు కాని దేహాన్ని నువ్వుగా భావించడమే భ్రాంతికి మూలమయ్యా అందువల్లే నువ్వు కాని బోయేవాణ్ణి నువ్వుగా భావన చేసేసుకున్నావు అని చెప్పాడు గాధికి అర్థమయ్యి కాకుండా ఉంది ఈ విషయం ఈ దుస్థితికి ముందుగా తపస్సు చేసి మనశుద్ధిని సాధించమన్నాడు విష్ణుమూర్తి ఈ విధంగా వెనుకటి లీలోపాఖ్యాన లవణోపాఖ్యాన భార్గవోపాఖ్యానాల పునరుక్తిలాగా కనిపించే ఈ కథలో ఆ మూడు కథల సమన్వయాన్ని మూడు సమాధానాల సమన్వయాన్ని వశిష్ఠమహర్షి శిల్ప సుందరంగా ప్రదర్శించాడు దీని ద్వారా మనం నిత్యము అనుభవిస్తున్న జాగ్రత్ ప్రపంచానికి కూడా ఇలాంటి సమన్వయమే సరిపోతుందని వశిష్ఠమహర్షి నిరూపించాడు ఈ నిరూపణ కోసం ఏ దివ్యశక్తులు లేని సామాన్య సాధకుడైన గాధిని ఆయన స్వీకరించాడు తద్వారా ఈ బాధ అంత మనవోటి సామాన్యులందరికీ సమంగా సమన్వయిస్తుందని సూచించాడు అంతేగాక ఈ కథలోని పాత్రల పేర్లన్నీ అంతరార్థ గర్భితంగా ఉండేటట్టే పెట్టాడు ఆ విశేషాలను ఆ కథ చివరిలో చెప్పుకున్నాం కనుక ఇప్పుడు మళ్ళీ ఆ ప్రస్తావన చేయడం లేదు ఇలా ఈ ఉపశమ ప్రకరణానికి కేంద్ర బిందువు వంటి గాధి చరిత్రలో మాయా అనే వ్యాధికి తపస్సే మందని వశిష్ట మహర్షి తేల్చి చెప్పాడు అందుకే ఆ పైన ఆ మహర్షి చిత్త నిరోధమే అసలైన తపస్సు అని వివరిస్తూ ఉద్ధాలక చరిత్ర అనే చిన్న కథ ద్వారా ఓంకారోపాసన విధానాన్ని విస్తారంగా వివరించాడు ఆ సందర్భంలోనే సత్తాసామాన్య స్థితి అంటే ఏమిటో వివరించాడు ఆ తరువాత ఆ సత్తా సత్తాసామాన్యస్థితిని అందుకున్న జీవన్ముక్తులు సమాధిప్రధానులుగా ఉంటారా వ్యవహార ప్రధానులుగా ఉంటారా అనే చర్చ లేవదీసి వారు ఎలా ఉన్నా ఒకటే అని తీర్మానం చేశాడు అందుకు నిదర్శనంగా సురఘు పరిఘు అనే ఇద్దరు రాజుల జీవన్ముక్త వ్యవహారాన్ని చిన్న కథగా చెప్పాడు ఆ తరువాత మనస్సును మనస్సుతోనే జయించుకునే ప్రక్రియలో సాధకుడికి మంచి పట్టుదల కావాలి అని చెబుతూ దానికి నిదర్శనంగా భాష విలాస ఉపాఖ్యానమనే కథ కథను చెప్పాడు ఆ తరువాత మనస్సు మానవులకు అంతఃసంగాన్ని ఎలా కలిగిస్తుందో మనస్సు యొక్క విలాసాలు ఎలా ఉంటాయో వివరించి దాన్ని లొంగదీసుకునేందుకు యోగము జ్ఞానము అనే రెండు ఉపాయాలు ఉన్నాయి అన్నాడు యోగ ప్రక్రియల్లో భాగంగా పద్నాలుగు ధ్యాన ప్రక్రియలని తద్వారా ప్రాణస్పంద నిరోధాన్ని బోధించాడు ఆ తరువాత జ్ఞాన సాధన ప్రక్రియలను వివరిస్తూ వాటికి ఉదాహరణగా వీతహవ్య మహర్షి సాధనా కథను చెప్పాడు ఈ కథలో కాలం ఎలాంటిదో దేశం అలాంటిదే అని ఈ ప్రపంచమంతా ఒక కల్పనలో మరో కల్పనలాగా ఒక కళలో మరో కళలాగా సాగిపోతూ ఉంటుందని అందువల్ల ఈ ప్రపంచంలో సత్యత్వం లేచమాత్రంగా కూడా ఉండడానికి వీలు నిరూపించాడు ఈ సందర్భంగానే మనోనాశం అనేది రెండు రకాలుగా ఉంటుందని అందులో జీవన్ముక్తులది స్వరూపమనోనాశమని విదేహముక్తులది అరూపమనోనాశమని వివరించాడు ఆ తరువాత సంసార వృక్షానికి గల బీజ పరంపరను విశ్లేషిస్తూ ఆత్మవిచారణ ప్రాణస్పంద నిరోధము వాసనా పరిత్యాగము అనే ఉపాయాల ద్వారా సంసార బీజాలను నిర్మూలించుకోవాలని దానివల్లే మనసు పరిపూర్ణంగా ఉపశమిస్తుందని వివరించాడు దీనితో ఉపశమ ప్రకరణం ముగిసింది ఈ సింహావలోకనాన్ని బట్టి ఈ గ్రంథం యొక్క ప్రారంభంలో వచ్చిన వైరాగ్య ప్రకరణము ముముక్షు వ్యవహార ప్రకరణము అనేవి ఈ గ్రంథానికి పీఠిక వంటవని ఆ తరువాత ఉత్పత్తి ప్రకరణ స్థితి ప్రకరణాల్లో సిద్ధాంత భాగచర్చ జరిగిందని ఇక ఈ ఉపశమ ప్రకరణంలో సాధన భాగ చర్చ కూడా పూర్తయిందని మనకు స్పష్టంగా తెలుస్తోంది ఇప్పటికీ మించుమించు పదిహేడు వేల శ్లోకాల గ్రంథం పూర్తయింది చెప్పవలసిన విషయమంతా అయిపోయినట్లే కనిపిస్తోంది కానీ ఇంకా పదిహేను వేల శ్లోకాల నిడివి ప్రకరణం ముందు మిగిలిపోయి ఉంది ఇంకా మనకు తెలియకుండా మిగిలిపోయిన విషయం ఏమిటి రాబోయే ప్రకరణంలో దాన్ని మహర్షి ఎలా వివరిస్తాడు అనే విషయాలను తెలుసుకునేందుకు మనం ఇక ఆ నిర్వాణ ప్రకరణంలోకి ప్రవేశిద్దాం జయ గురుదత్త